మనం ఇప్పుడు ఇంకో తాబేలు కట్ చేసుకోండి మామూలుగా తాబేలు అనేసరి చెప్పాను కదా ఫారెస్ట్ ఉండాలి ఫారెస్ట్లో చిన్నారు లేక్ అని ఏదైనా నీళ్లు ఉండే ప్లేస్ ఉండాలి తాబేలు పెద్ద పెద్ద సీలో ఉంటాయి రివర్స్లో ఉంటాయి అనేది చోట్ల కూడా ఉంటాయి చిగుంటే తెలుసా వెళ్ళంటారు ఎప్పుడున్న ఫోటోలు చూపించమను అందులో కూడా ఉంటాయి ఇవి అందులో అలాగా ఒక లేక్ దగ్గర ఒక తాబేలు ఉందిట హరి హాయిగా ఆడుకుంటూ ఉంటుంది ఒకసారి అక్కడికి ఒక నక్క వచ్చిందిట నక్క కొంచెం చెప్పాను కదా కొంచెం కొంచెం బ్యాడ్గా ఉంటుంది మోసాలు చేయడాలు ఏదైనా కనిపిస్తే ఎత్తుకుపోడాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది నక్క అందుకోసం ఎవరికి నక్క అంటే పెద్దగా ఇష్టం ఉండదు కుక్కలైతే చక్కగా మన ఇంటి కాపులా కాస్తూ ఉంటాయి కానీ మరి అదే ఫ్యామిలీ నక్క కూడా అలా ఉండదు ఈ నాకేం చేసిందిట తాబేలు చూసిందిట అప్పుడు తాబేలు కాసేపు ఎండలో తిరుగుదామని చెప్పి బయట తిరుగుతుంది చెప్పాను కదా నీకు తాబేలు నీళ్ళలోతో ఉండగలదు ఎండలోనూ ఉండగలదు అలా ఇంకా ఏం జంతువు ఉండగలవు ఫ్రాగ్ కప్ప క్రాకడైల్ మొసలి ఇలాంటివన్నీ కూడా నీకు నీళ్ళలోనూ ఉంటాయి తర్వాత నేల మీద తిరుగుతుంటాయి అలాగే తాతా వేసుకో తాబేలు కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అది కాస్త దూరం అలా రివర్ నుంచి కొంచెం లేక్ నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ కూర్చుని రిలాక్స్ అవుతుంది అంతలో నక్క వచ్చి దాన్ని చూసిందిట అబ్బా భలే బాగుంది దీన్ని ఏమైనా చెయ్యాలి మనం తినేద్దామా దీన్ని అనుకుందిట తాతా వేసి చూసిందిట హ్యాపీ నేను నీకంటే తిరిగింది నువ్వు నన్ను తినలేవులే చూసుకో అందిట ఈ లోపల నక్క వచ్చి దాని దగ్గరికి నోరు పెడుతుంటే తాతయ్యం ఏం నక్క నీకు బుర్రలేదే అసలు ఇదేమిటి దాన్నేమో నేను తినేద్దామని చూస్తుంటే అది భయపడకుండా నక్కా నీకు బుర్ర లేదే జోకులు వేస్తుంది ఏంటి దీనికి ఏమన్నా పిచ్చెక్కిందా ఎందుకు ఎందుకు బుర్ర నేను నీళ్ళల్లో ఉంటాను ఇప్పుడు బయటకు వచ్చాను ఎండలో తిరుగుతున్నాను ఎండలో తిరుగుతే ఏమవుతుంది నీళ్ళన్నీ డ్రై అయిపోతాయి గట్టిగా అయిపోతాయి కావటం నా వీపే చేయ చూడు ఎంత గట్టిగా ఉందో అది నక్క నిజంగానే వీపే చేసింది గట్టిగా టకట్టగా కొట్టిందిట చూసి గట్టిగా ఉంది చెప్పాను నీకు తాబేలకి ప్రొటెక్షన్ కోసం ఒక షెల్ ఉంటుంది ఆ షెల్ లో ఉంటుంది తాబేలు ఆ ఆ షెల్ చూసిందిట లోపల తాబేలు ఉంటుందని తెలియదు దానికి ఎంత గట్టిగా ఉందో అనుకుందిట నక్క ఓ పని చెయ్యి నేను కూడా అర్థం చేసుకోకుండా నాకు అండర్స్టాండ్ యూ ఒక మంచి నన్ను తీసుకెళ్లి కాసేపు నీళ్ళల్లో పెట్టు నేను మెత్తగా అవుతాను మెత్తగా అయ్యాక చూద్దాం ఏమవుతుందో అంతట సరే ఇదేదో బాగానే పాపం తావేలికి కొంచెం బుర్ర తక్కువ అనుకుంది నాకు చాలా బుర్ర ఉందని అర్థం కావట్లే తీసుకెళ్ళి తావేలిని నీళ్ళలో పెట్టిందిట తాబేలు విడిపోగల నీళ్ళలోకి మామూలుగా కానీ నక్కకి భయం ఎక్కడ పారిపోతాయని తర్వాత నీళ్ళలో పెట్టాకూడా ఇంకా నక్కకి డౌట్గా ఉంది కొంచెం ఏం చేస్తే బాగుంటుందా అని తాబేల మీద ఒక కాలు పెట్టి అలా ఉందిట కాస్సేపు అయ్యాక నక్క తాబేల్ని ఏం తాబేలు మెత్తబడ్డావా ఎక్కడా కొంచెం మెత్తబడ్డాను కానీ నువ్వు కాలు పెట్టి ఉంచున్నావు కదా ప్లేస్లో అక్కడ ఎలా మెత్తబడతాను నీలు తగలవు ను నువ్వు కాళ్ళు పెట్టి అర్ధంగా ఉన్నావు కదా అందుకోసం చెప్పి మెత్తబడలేదు అందిట అదే ఆ విషయం అయితే కాలు తీస్తానుండు అని తాబే మెల్మించి నక్క కాలు తీసేసిందిట కాలు తీసేప్పటికి తాబేలు డ్రై నీళ్ళకు పారిపోయి పెచ్చ నక్క నేను ఎంత దూరం వచ్చేసానో చూసుకో తాబేలు నీళ్ళలో స్పీడ్గానే పెడుతుంది పర్వాలే నువ్వు పిచ్చిదానిలాగా నన్ను వదిలేసావు నే పోతున్నాయి ఆకలి నువ్వు చూసుకో అదేమిటంటే మనకి ఏదైనా డేంజర్ వచ్చినా కూడా కొంచెం మైండ్ అప్లై చేసి ఎలాగ ఇందులోంచి బయటపడాలి ఆలోచించుకుంటే మనకే వస్తుంది ఏదో ఐడియా వస్తుంది ఐడియాతో మనం ఎస్కేప్ అవ్వచ్చు రోడ్డు క్రాస్ చేస్తున్నావు అనుకో చాలా రిషా ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తాం ఎలా క్రాస్ చేయాలి ఎవరన్నా పెద్దవాళ్ళు ఎడుతుంటే సార్ నన్ను కూడా రోడ్డు క్రాస్ చేయించండి అని వాళ్ళ చేతులు పట్టుకుని లేకపోతే నాన్న చెయ్యి అమ్మ చేయబట్టిన ఎవరైనా అలా క్రాస్ చేయొచ్చు అంతేగాని అమ్మో రోడ్డు నుంచి క్రాస్ చేసి నా కాదు అని వెనక్కి వెళ్ళిపోం కదా బరువుందనుకో ఎవరన్నా హెల్ప్ అడగచ్చు ఐడియా రావేసుకోవచ్చు అందుకని భయపడుతూ కూర్చుంటే మనకి ఎప్పుడు ఏ పని కాదన్నమాట సరేనా